మొదటి పద్యము శ్రీపరశివ నీదు శృంగార తత్వంబు నీమహీతలమున నెచ్చుగాను నేను చెప్పబూన నేర్చితి నీకృప అఖిల జీవసంగ ఆత్మలింగ భావము సమస్త జీవరాశులందు కలసియున్న ఓ ఆత్మ వినుము మాకంటే పరముగా ఉన్నవాడా ఆత్మకంటే వేరుగా ఉన్న ఓ పరమాత్మ నీ యొక్క మహిమా విశేషమును అందమైన విధానమును నీ కృపాకటాక్షము వలన నే చెప్పబోని నాను